ఐదు వందల నలభైఅవ సంకీర్తన నీనాహ గెలువలేమాయ శ్రీనాహనీ శేచేతీమాయ తమకము కడు జేచు తలపు ఉర్రూ తలూచు నిమిషమూరకుండమాయ తిమిరము బుద్ధి కప్పు తెరవల వెంటప్పు అమరితోఢునీ యబో నీమాయ పట్టినందుకెల్లాది పాప చవులు ఇట్టపిడి ఇట్టపిడిపోదు నీమాయ కొట్ట కొనకెక్కించు కోరి మొదలికి దించు మట్టులేదు ఇంటింతని మరియు మాయ పలులంపటాలముంచు భావుచే భ్రమిహించు నిలిచిన చోటా ఎల్లా నిమాయమి శ్రీవేంకటేశు కొలువగా మలసి సొలసి నన్ను మన్నించె నిమాయ